సపిపిండం మంత్రపిండం అయినప్పుడు ఈ హంసని ఉపాధి పరంగా అసత్యనేనుగా తీసుకోకుండా యథార్థనేనుగా తీసుకోమని చెప్పడం అనేది మొట్టమొదటిది మంత్రం ఇప్పుడు సుద్దాంతకరణ సోహము మానవ మస్తిష్కంలో అంతఃకరణ ప్రతిబింబంగా ఏ సోహ ఉందో సర్వత్రా వ్యాపించినటువంటి ఆ పరమాత్మే శివస్వరూపమని తెలుస్తోంది హంసో హంసస్య విద్మహే సోహం హంసాయ ధీమయి ఇది హంస గాయత్రి హంస మంత్రాలు నాలుగైదు ఉన్నాయి ఏదైనా తీసుకోవచ్చు మేము గాయత్రిని తీసుకున్నాం ఆ హంసే స్థానభేదాన్ని బట్టి వృత్తులు వస్తున్నాయి బట్టి వ్యవహారం వస్తుంది కానీ హంస ఒక్కటే సహస్రాలలో ఆ హంస సోహం సోహం అంటోంది భూమా దగ్గర హంస పేరు కలహంస సహస్రాలలో ఉన్న హంస అచలహంస లేక కారణహంస అక్కడ హంస కదలకుండానే సోహం అనే స్మరణతో ఉన్నది అందుకని అచలహంసన్నాం కానీ అది సోహం సోహం సోహం అని అంతం ద్వారా ఆ నిత్య స్మరణ ద్వారా దానికి కొన్ని వైబ్రేషన్స్ వచ్చి ఒక శక్తి తయారవుతుంది అది ఈశ్వర సత్తా ఆ శక్తి ఎక్కడ ఉంటుంటే శిఖాస్థానంలో భూమాస్థానంలో ఆ శక్తి అక్కడ సత్తామాత్రంగా తయారవుతుంది సోహం అనే అజపం ద్వారా అజపం అంటే ఏంటి నోరొచ్చాక నోరుతో చెప్పేది జపం నోరే కొట్టకముందు అప్రయత్నంగా జరిగేటువంటిది తాను తానైనటువంటి ఉనికి స్ఫురింపు నిరంతరము నిరంతరాయంగా స్ఫురిస్తూ ఉండేదాన్ని అజపం అంటారు కాబట్టి స్వాహం అనేది అజపంగా ఉంటుంది దాని కారణంగా శక్తి ఒక తోట కేంద్రీకరించి తయారవుతుంది అది ఈశ్వర సత్తా ఆ ఈశ్వర సత్తా ఎక్కడైతే తయారవుతుందో అది శిఖాస్థానం భూమాస్థానం ఆ భూమాస్థానంలో ఉన్న శక్తి ఈ జీవుడు మానవ దేహంతో ఎందుకు వచ్చాడో ఆ వచ్చినటువంటి పని చేయడానికి ఆ శక్తి ఉపయోగపడుతుంది అది ఉపయోగపడటానికి క్రియోన్ముఖం అవుతుంది క్రియోన్ముఖమైనప్పుడు అక్కడున్న సత్తాది సత్తాది ఉన్న హంస పేరు కలహంస ఈ హంసలే జీవుడు అవుతున్నాడు ఇక్కడ జీవుడు పాపపుణ్య కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు అనుభవించకుండా ఉండొచ్చు అయినా జీవుడు ఉన్నాడు ఇక్కడ శరీరం ధరించి వచ్చాడు కాబట్టి అసత్యమైనగా జీవ వ్యాపారం ఉన్నది జీవుడికి అనుభవం కూడా ఆ రకంగానే ఉన్నాయి ఏదేమైనా ఈ ఆజ్ఞాచక్రం దగ్గర ఆ జీవుడు ఇది బుద్ధిస్థానం ఆజ్ఞాచక్రం బుద్ధిస్థానం ఈ బుద్ధిస్థానం దగ్గర జీవుడు బుద్ధి కర్మానుసారణ అనే పద్ధతిలో ఆ కర్మ నడిపించిన పద్ధతిలో బుద్ధి నిర్ణయం చేస్తుంది ఎక్కడ బుద్ధి నేపథ్యం జరుగుతుందో అది జీవ అది జీవుడు ఉండేటువంటి చోటు ఆ జీవస్థానంలో దాని జీవహంస అన్నాం ఇప్పుడు ఎన్ని హంసలు వచ్చినాయి మనకి అచలహంస లేక కారణహంస కలహంస జీవహంస స్థానభేదం అక్కడున్నప్పుడేమో కేవలం సోహం అంటుంది ఇక్కడనేమో ఈశ్వరీయ సత్తారూపంలో ఉంది భూమజ్జం దగ్గరికి వచ్చేసరికి లేక ఆజ్ఞాచక్రం దగ్గరకు వచ్చేసరికి అది జీవుడు మూడు రకాలుగా ఉన్నప్పటికీ హంస ఒక్కటే స్నానభేదం చేత వృత్తి భేదం చేత మూడు రకాలుగా ఉన్నదానికి మూడు పేర్లు పెట్టాం అదే హంస ఇడాపింగళ నాడిలో శ్వాస రూపంలో ఉంది సుషుముల నాడిలో చక్రాలని భేదించుకుంటే పద్ధతిలో ఉంది లేక చక్రాలు తిరుగుతుంటే ఆ చక్రాల్లో ఉన్నటువంటి పద్మాల యొక్క రేఖల యొక్క కదిలిక చేత మనసులో కొన్ని కోరికలు పుడుతున్నాయి కనుక ఆ కోరికలు హంస యొక్క సంచారం చేతనే పుడుతున్నాయి కానీ ఆ కోరికలు పుట్టకముందు అవి ఎక్కడవో ఎవరివో నీకే తెలియదు పుట్టాకే నీకు తెలుస్తుంది ఆలోచనలు కోరికలు అవన్నీ కూడా పుట్టకముందు మీ దగ్గర తెలియట్లా నిన్న చెప్పినట్టుగా పరారూపంలో ఉన్నాయి చిత్తవృత్తి అయ్యాక కనబడ్డాకే తెలుస్తున్నాయి కనుక నీకు తెలియకుండా నువ్వు వద్దనుకున్నా కూడా వచ్చి ఏది అంటే మన పూర్వజన్మ ప్రారంభ కర్మ ఉంది కాబట్టి ఆ కర్మ ప్రకారమే ఈ హంసల యొక్క సంచారం ఉంటుంది ఈ హంశ ఎట్లా సంచారం చేస్తుంది అంటే మూలాధారం దగ్గర నుంచి విశుద్ధ చక్రం దాకా పైకి చెందకు చూస్తే శబ్దస్పర్శ రూపర సగంధ సంస్కారాలు వాసన ఉంటాయి గంధవాసన మూలాధారం దగ్గర రసవాసన స్వాదిష్టానం దగ్గర స్పర్శవా రూపవాసన మణిపోరకం దగ్గర స్పర్శవాసన అనాహత దగ్గర శబ్దం విశుద్ధం దగ్గర ఐదు చక్రాల దగ్గర ఐదు రకాలటువంటి విషయాలు మనకు అనుభవానికి వస్తున్నాయి ఐదు చక్రాల్లో కొన్ని పద్మాల యొక్క రేపులు కదులుతూ ఉంటే ఈ ప్రారంభ కర్మ ప్రకారం కదులుతాయి కదిలిన ప్రకారం బుద్ధిలో నిర్ణయం అవుతుంది నిర్ణయమైన ప్రకారమే విశుద్ధ చక్రం దగ్గర మనసు సంకల్ప వికల్పాలు చేస్తుంది ఆ దళాలు కదిలిక చేతనే ఈ ఐదు రకాల శబ్ద సంబంధ స్పర్శ సంబంధ రోగ సంబంధ రస సంబంధ గంధ సంబంధ వాసనలన్నీ కూడా ప్రయోన్ముఖమై అనుభవ రూపానికి వచ్చినప్పుడు అది అనుభవింపజేస్తుంది కనుక హంసే నీకు తెలియకుండానే జీవుణ్ణి అనుభవింపజేస్తుంది అన్నప్పుడు నిజానికి కర్త భోక్త అవటం లేదు తెలియక అజ్ఞానంలో నేనే కర్త నేనే భోక్త అనుకుంటున్నాను సో ఈ మంత్రం వల్ల కర్తృత్వం భోక్తృత్వం విడుదల కావాల్సిన అవసరం ఉన్నది చక్రాలు కనుక అలా తిరుగుతుంటే ఎప్పుడైతే ఈ కర్మదళాలు కదలికతో నిన్ను గిరగిరా చెప్పుతుందో అప్పుడు దానికి చక్రం ఎవరైనా సరే ఈ చక్రాన్ని భేదించి దాటిన వాడికి ఆ దళాల కదలిక నిచ్చలమైనప్పుడు ఆ పద్మం యొక్క దుద్దులోకి వెళ్ళిపోయి అక్కడ కన్నిక మధ్యలోకి వెళ్ళిపోతాడు ఆ కన్నికలో నిశ్చలంగా ఉంటాడు దాంట్లో కూడా మళ్ళీ జాగ్రత్త వస్తున్న సుషుద్ధావస్థలకి కొన్ని స్థానాలు ఉన్నాయి తురియ స్థానం కూడా ఒకటి ఉంది తురి స్థానంగా చక్రం తిరగడం ఆగిపోతుంది దళాల కదలిక ఆగిపోతుంది అది పద్మ రూపంలోకి మారిపోతుంది అంటే జ్ఞాని విషయంలో వైరాగ్యం ఉన్నవాడి విషయంలో పద్మము అజ్ఞాని విషయంలోనూ చక్రము ఈ విధంగా ఈ హంస సంచారం ఉన్నది అలాగే డెబ్బై రెండు వేల నాడుల ద్వారా శరీరం అంతా కూడా వ్యాపించినటువంటి హంస ఎక్కడ ఏ పని చేయాలో ఆ రకంగా చేస్తూనే ఉంది ఆనాడులు ఒక్కొక్క చక్రం దగ్గర నుంచి ప్రారంభమై అక్కడ ఉండి వ్యవహారం మరొక చోటు ఉంటుంది కొన్నిటికమో ఎక్కడ నాడు ఉందో వ్యవహారం కూడా అక్కడే బుధానికి శ్రోత్రేంద్రిరానికి చదువు స్థానంగా ఉంటుంది చక్షురేంద్రిరానికి అన్నే స్థానంగా ఉంటుంది కానీ బుద్ధికి ముఖస్థానం ఉంది మనసుకి కంఠస్థానం ఉంది చిత్తానికి నాభిస్థానం ఉంది అహంకారానికి హృదయ స్థానం ఉంది అది ఎక్కడ పని మనకి అంతకంటి చతు మెదడు దగ్గర మనం అనుకుంటాం కానీ ఆ నాడుల యొక్క పుట్టక స్థానం వేరే సో ఉంటుంది ఇదంతా పిండాన్ని పంచీకరణలో వస్తుంది కనుక ఇప్పుడు హంసమంతరం చెప్పాము అంటే హంసని మీ దేహంలో ఈ రకంగా నిర్వహించుకున్నప్పుడు వ్యాపారం వ్యవహారం అంతా మీకు అర్థమైనా అవ్వకపోయినా హంస చేస్తోంది ఈ జీవుడు భ్రమలో ఉన్నాడు భ్రమలో ఉండి పూర్వజన్మ కర్మను అనుభవించడానికి ఆ శరీర తాదాత్మ్యత ఆ భ్రమలో ఉన్నటువంటి అనుభవాన్ని శరీరంతో తాదాత్మ్యత వల్ల ఎఫెక్ట్ అవుతూ బాధపడుతూ సుఖపడుతూ ఈ రకంగా తన యొక్క ఇప్పుడు మాంసపిండం మంత్రపిండమైందంటే ఏంటి జీవుడిని హంసానే స్థానానికి తీసుకెళ్ళి ఇలా ఉంటే హంస ఇలా ఉంటే జీవుడు అలా ఉంటే ఈశ్వరుడు ఇలా ఉంటే సోహము అసలు మానవ దేహం నుంచి వెలపలు ఉన్నటువంటి వాడు శివుడు వెలపల లోపల ఒకటే ఉంది ఆ వెలపలున్న శివుడే లోపల ఉన్నాడు లోపల ఉన్నవాడు సోహం అంటున్నాడు ఈశ్వరుడు అవుతున్నాడు అక్కడికి జీవుడు అవుతున్నాడు అజ్ఞానం చేతి ఇలా చేస్తున్నాడు అజ్ఞానం లేకపోతే వాడు చేసేవాడు లేడు అసలు ఆడిచ్చేదంతా అదే అని ఈ హంస సంగతి ఇలా తెలుసుకుంటే ఏమొచ్చింది ఇదే హంసన్న మాయాన్న ఒకటే మళ్ళీ హంసమర్మం తెలియటం అంటే మాయమర్మం తెలియటం సరే ఇది మాయా నాటకం ఇలా జరుగుతుంది పిండాండంలో మానవ దేహంలో జరుగుతుంది అన్నప్పుడు హంసను ఒక్కదాన్ని పట్టుకొని హంసకి కొంచెం హంసకి ఐదు కోశాలు ఉన్నాయనుకోండి ఆ ఐదు కోశాలు తీస్తే ఆ హంస శివుడైపోయింది హంస జీవి మానవ దేహంలో ఉన్నాడు అనుకోండి నేను అదయ్యున్నా అనేటువంటి ఒక ప్రశాంత స్థితిలో సోహం జ్ఞానంలో ఉన్నాడు కానీ నిజానికి ఈ దేహంలో సోహం అన్నప్పటికీ ఈ దేహంలో ఉన్నవాడు ఆ బయట ఉన్నవాడు ఒకడే వాడు అఖండము అవిభాజ్యము మరి అఖండ ఆ బయట ఉన్నాడేమో నేనంటా లోపల ఉన్నా నేను నేను అంటున్నాడు అప్పుడు లోపల నేను నేను ఎవడే అంటున్నాడో నేను అనకుండా ఉండేటువంటి బయట ఉన్న శివుడే అని ఆ శివుడికి లోపల బయట ఉండే మన దేహంలో మనకి అంతర్ముఖంలో మన లోపల ఉన్నట్టుగా మన భావాలు చేస్తుంది ఘటాకాశం మహాకాశానికి వేరేనే లేదు అయితే విచారణ ద్వారా ఆకాశాన్ని అర్థం చేసుకున్న తర్వాత బ్రహ్మాండ విచారణ దాకా సమిష్టికి వ్యాపకానికి వెళ్ళినప్పుడు అది మహాకాశం అలాగే బ్రహ్మ నిర్ణయానికి వెళ్తున్నాం మహాకాశం ఉన్నప్పుడు పరమాత్మ నిర్ణయం అయింది మళ్ళీ ఘటాకాశం ఉన్నప్పుడు లోపల జీవుడు జీవోభావం అయింది జీవోభావం మళ్ళీ కొంచెం సాధన చేసి చక్రాలు దాటినప్పుడు ఏమైంది సోహం ధ్యానానికి అంటే జీవుడు వేరు శివుడు వేరా ఒక స్థానంలో శివుడు స్వహం అంటున్నాడు మరొక స్థానంలో శివుడే జీవుడు అయ్యాడు ఈ కాముడు పేరు ఎక్స్ అనేది హంస మనకి హంస మంత్రం ద్వారా ఈ ఎక్స్ని కనుక ఎవరైతే నిర్ణయించారో ఎక్స్ జీవుడు మళ్ళీ చెరిపోయింది ఎక్స్ ఇసుకొల్టు ఈశ్వరుడు మళ్ళీ చనిపోయింది ఎక్ ఇసుకోట్టు సోహం మళ్ళీ చనిపోయింది ఎక్స్ ఇసుకొల్టు నాహం బయట శివుడు ఏ నేను నేను అనడు అట్లా స్ఫురిస్తున్నాడు కానీ అంతఃకరణ లేని చోట బింబ ఏ స్ఫురణ లేదు స్వానుభవం ఉంది సో ఉంది ఈ విధంగా అంశమంత్రాన్ని మనం అర్థం చేసుకొని ఉరికే క్లుప్తంగా చెబుతున్నాం ఇంకా వివరంగా ఉంటుంది పెద్దలు ఇంతకంటే బాగా చెప్తారు సరే అంత లోతైన విచారణ వాళ్ళు మనం ఎక్కడున్నాం సూచన మంత్రం మొదటి మంత్రం ఓ గురువు దగ్గరికి గురువుని ఆశ్రయించి వచ్చినటువంటి తహగలిగి నచ్చింది మొదటి మొత్తం సూచన చేశావు నువ్వు హంసస్వరూపుడివి నువ్వు మానవుడి కాదు నువ్వు స్త్రీ కాదు నువ్వు పురుషుడు కాదు దీంట్లో సోహం సోహం అనే జ్ఞానం ఉంది స్త్రీలో కూడా అదే ఉంది పురుషుల్లో కూడా అదే ఉంది ఈశువుడే దేహంలో అలా అంటున్నాడు దేహం వెలపలా అంటలేదు అననివాడు అనేవాడు ఒక్కటే ఈ విధంగా హంస నిర్ణయం చేసుకున్నాం మనం హంస నిర్ణయం అయిన తర్వాత దేనికి దుఃఖిస్తాం ఒక దేహంలోనైనా అన్ని దేహాలేలాగే ఉన్నాయి మరి వ్యత్యాసం భేదాలు ఎందుకు వచ్చినాయి అది అసత్య నేనుగా మారింది ఎందుకంటే జన్మించినవాడు కర్మానుసారంగా ఉన్నాడు కాబట్టి శుద్ధ అంతకరణలు లేడు కాబట్టి అసత్య నేను ఉన్నాడు అప్పుడు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ మలినంతకరణను శుద్ధ అంతకరణగా మార్చుకున్నారనుకోండి అందరికీ సోహంజ్ఞానం ఉంది ఈ శరీరంలోనే సోహం ఉంది శరీరం వెలుప అందరూ శివుడు శివుడు అఖండము అవిభాజ్యము కనుక ఎవరికైతే సోహ జ్ఞానం వచ్చిందో అందరిలోనూ నేనే ఉన్నాను ఈ హంస అందరిలోనూ వ్యాపకమై ఉంది అందరిలో ఉన్న హంస పరమాత్మ అందరిలో ఉన్న హంస సూత్రాత్మ వెలపలున్న హంస పేరే పరమాత్మ సుత పరమాత్మ నేను నేననేదేమో అహం నేను అనుకున్నామనేదేమో అయమాత్మ అహం బ్రహ్మకి అయమాత్మకి తేడా ఏముంది ఉపాధిలో అహం బ్రహ్మ ఉపాధి వెలకల అయమాత్మ అయితే హైమాత్మ ఉపాధి లోపల బ్రహ్మజ్ఞానాన్ని ఉపాధి లోపలే పట్టుకోవాలి ఆ పట్టించేదే తత్మశి వాక్యం దానికి ఇప్పుడు రెండో మంత్రాలు ఏం చేశాము మళ్ళీ నాలుగు మహావాక్యం మంత్రాలు ఇచ్చాయి మంత్రం ఇచ్చినప్పుడు తెరగా మనగా చేశాం అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమాస్మి సాధకుడు కింది నుంచి పైకి వెళ్తున్నాడు సృష్టి పైనుంచి కిందకి దిగింది బ్రహ్మవాహమస్మి బ్రహ్మమే అహమయ్యాడు అసలు బ్రహ్మం అక్కడ ఉంటే శరీరంలో అహమయ్యాడు ఈ అహమే ఆ బ్రహ్మజ్ఞానం పొంది నేనే బ్రహ్మను అహం బ్రహ్మ మరి తిరగా తిరగా ఎందుకు చెప్పాము ఏ బ్రహ్మమైతే అహంగా దిగాడో ఈ అహమే మళ్ళీ బ్రహ్మ అయినప్పుడు తిరిగి మళ్ళీ అహానికి దిగే బ్రహ్మ ఏ లాభం తిరిగి అహానికి దిగకుండా ఉండాలి కనుక ఒక స్టెప్లో అహం బ్రహ్మ బ్రహ్మైవా అహమస్మికి వెళ్ళి బ్రహ్మైవా అహమస్మి తిరిగి అహం బ్రహ్మస్మి అలా పైకి కిందకి పైకి కిందికి వచ్చేటువంటి బ్రహ్మం ఎవరయ్యా అంటే ఈ మాయావరణలో ఉన్న బ్రహ్మమే ముందు దాన్నే పట్టుకోవాలి మనం తర్వాత మాయం దాటాలి అలాగే ప్రజ్ఞానం బ్రహ్మ ఈ ప్రజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది బ్రహ్మమే మానవ దేహంలో బుద్ధి దగ్గర ప్రజ్ఞాన రూపుడయ్యాడు ఆ ప్రజ్ఞ కేవల ప్రజ్ఞానంగా ఉండి అసత్య నేను పోయిన తర్వాత బుద్ధి శుద్ధమయ్యాక చెంచల బుద్ధి నిత్యల బుద్ధి కాగానే అక్కడ స్వహం జ్ఞానం కలిగింది సోహంజాగం సచిత్త ఆనందం సచ్చిత్తానంద లక్షణము లక్షణ వాక్యంగా చూస్తే ప్రజ్ఞానంలో వచ్చిన అనుభవం కానీ ఈ లక్షణం బ్రహ్మది లక్షణంగా చూస్తే రెండు బ్రహ్మలు కాబట్టి ప్రజ్ఞానమే బ్రహ్మ అయితే ఈ ప్రజ్ఞానం ఎక్కడొచ్చింది మానవుని యొక్క బుద్ధిస్థానంలో అది ప్రజ్ఞానంగా మారింది మానవు ప్ర బుద్ధిస్థానం లేకుండాప్పుడు ఆ బ్రహ్మ బ్రహ్మముగానే ఏది బ్రహ్మముగా ఉందో వెలపల మానవ దేహంలో బుద్ధి దగ్గర ప్రజ్ఞానం ఏది మానవ దేహంలో ప్రజ్ఞానంగా వచ్చిందో దానికి సచిదానంద అనుభవం వచ్చింది సచిదానంద అనుభవం ఏదైతే లక్షణంగా ఉందో అదే బ్రహ్మ యొక్క లక్షణం కాబట్టి ప్రజ్ఞ ప్రజ్ఞా సచిదానందమే బ్రహ్మ సచిదానందమే కాబట్టి ప్రజ్ఞానమే బ్రహ్మ ఒక లక్షణ వాక్యం ద్వారా నిర్ణయం అయింది నిర్ణయం అయింది కానీ బ్రహ్మ మానవ దేహంలో ప్రజ్ఞరూపుడుగా వస్తున్నాడు అందరు మానవుల్లో కూడా ప్రజ్ఞ రూపుడుగా వస్తున్నాడు అసత్య నేను నుంచి యార్థనేనిగా అయినప్పుడు సుద్దబుద్ధి అయినప్పుడు నిచ్చల బుద్ధి అయినప్పుడు ఆ సూక్ష్మబుద్ధి ప్రజ్ఞాన రూపం అయినప్పుడు ప్రజ్ఞాన బ్రహ్మ మళ్ళీ బ్రహ్మమణి ప్రజ్ఞానం అయితే కొంప మునిగిందిగా ఇంత చేసి కాబట్టి ఎక్కి దిగి అవరోహణ ఆరోహణగా ఉన్న బ్రహ్మ దగ్గరికి ముందు వెళ్ళాలి మనం ఈ మహావాక్యాలు ముందస్తుగానే మీకు ఒక సూచన చేస్తాం నాలుగు మహావాక్యాలు తెరగా మరగా చెప్పకుండా ఉరికే పైకి చెప్పొచ్చు కానీ పైకి చెప్పిన తర్వాత ముందే తిరగామార్గా కూడా చెప్పాం కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానం ఏమిటి అంటే నిన్న సత్యనారాయణ వేదాంత శిరోమణి గారికి చెప్పింది ఏంటంటే ఈ పంచకోశాల్లో ఆనంద బ్రహ్మ ఏదైతే ఈ ఆనంద బ్రహ్మ కాదు దీనికి పరమైన పరాత్పరం ఒకటి ఉన్నది తరాత్ప కనుక ఆ తర్వాత చూసేది ఒకటి ఉన్నది అట్లాగే అయమాత్మ బ్రహ్మే ఇందులో మొట్టమొదట అదేది బ్రహ్మాత్మ అయం ఈ అయింది ఈ ఆత్మే బ్రహ్మమైంది ఈ విధంగా పైకి కిందకి చెప్పినప్పుడు ఆరోహణ అవరోహణ అనేది ఒకటి ఉన్నదని ఎటువంటి బ్రహ్మజ్ఞానంలో ఉన్నామో అది స్థిరం కాదని అది ఇంకా మాయావరణలో ఉందని ఒకవాళ్ళు చెప్పాలంటే ఆ బ్రహ్మకి మాయా సభ్యులతో బ్రహ్మం ఇది తటస్థ లక్షణం ప్రతి కూడా ముందు తటస్థ లక్షణంలో సచ్చిదానంద అనుభవం పొందితేరాలి తర్వాత స్వరూపు లక్షణానికి వెళ్ళి ఈ అహమను ఈ ప్రజ్ఞను ద్వైతంలో ఏవేవి ఉన్నాయో అన్ని వదులుకొని అద్వైతంలో ఏ ఒక్కటి మిగిలిందో ఆ ఒక్కటిగా మిగిలిపోవాలి ఇది తత్వమస్య ఆ రకంగా చెబుతుంది అయితే ఇప్పుడు తత్వమసి మళ్ళీ ఏమైంది త్వం తదశి అదే ఇదైంది ఇదే అదైంది అదే ఇది ఇదే అదైతే ఇది అదైతే ఏం లాభం అది ఇదైతే ప్రమాదమేగా కనుక ఈ సూచన వాక్యం ఏం చేస్తుందంటే ఈ తిరగామరగా చెప్పడంలో ఆ ప్రమాదాన్ని గుర్తించబోటం కానీ నీకు మహావాక్యానుభవం తిని ఇచ్చేస్తుంది ఫైనల్గా స్వరూపలక్షణం సత్యం ఆవిష్కరించబడాలి ఆ స్వరూప లక్షణం ఏమిటంటే సత్యం జ్ఞానం అనంతం బృహం ఆ స్వరూప లక్షణానికి తత్వమసి వాక్యార్థాన్ని సామాన్య విశేష సామాన్యాధికరణము విశేషము అనేటువంటి దాదం లక్ష్యము ల లక్షణం అనే దాని లక్షణాల పద్ధతిలో అనేక పద్ధతుల్లో పంకి తత్వకు భేదాలు చూపించుకుంటూ ఆ భేదాలు నిజంగా వస్తువుకి లేదు ఆ వస్తువు లక్ష్యార్థంలో ఒకటిగానే ఉంది వాచ్యార్థంలో ప్రకృతితో ఉన్నప్పుడు సాపేక్షంగా ఎలా ఉంది ప్రకృతి మిద్య కనుక ప్రకృతి లేనప్పుడు ఉన్నది ఉన్నటువంటి ఈ నిరపేక్షమైంది లేరు కాబట్టి వాచ్యార్థాన్ని విడిచి లక్ష్యార్థాన్ని పట్టుకోమని చెప్పాం చెప్పినప్పుడు ఏమైంది ఆ తత్వ అయ్యాం తిరిగి తత్వ తమ్మవద్దు అని ఏంటి సరే ఈ రకంగా తక్షణంకి వచ్చాం స్వరూప లక్షణానికి వెళ్ళాలి స్వరూప లక్షణానికి వెళ్లే ముందే ఈ తిరగామగా చెప్పినటువంటి నాలుగు మహావాక్యాల్ని వాక్యార్థాల్ని ఆ వాక్యం ద్వారా వచ్చిన అనుభవాన్ని శాశ్వతం అనుకోబాకండి అప్పుడే విముక్తి కలిగిందనుకోకండి పునరావృత్తి లేని ముక్తి కావాలి తిరిగి ఇలా మహావాక్యాలు చెబుతూనే ఆ చివర పునరావృత్తి లేని మోక్షం ఒకటి ఉన్నదని దానికి పరిపూర్ణ బోధ అవసరం అని చెప్పి ఆ పరిపూర్ణ బోధకి ఒక సూచన చేసి ఇక్కడికి ముగించాం కొందరు వాళ్ళ రెండో మంత్రం తీసుకున్నారు ఆ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు మహావాక్యం తర్వాత నాకు మూడోది ఎప్పుడు ఇస్తారండి ఇదేం ప్రమోషన్ కాదు ముందు ఆనందాన్ని అనుభవించండి ఆనందాన్ని స్థిరం చేయండి ఆనందం కూడా లేదు కదా అన్నప్పుడు చూద్దాం ఆనందం మీకు బాధ లేనంత వరకు ఉండండి ఆనందం చిక్కు వరకు ఉండండి గురువు చూసుకుంటాడు ఈ సచిదానందం ఎప్పుడు చిక్కుగా ఉందో కొంతమంది అనుష్ఠాన ప్రకారంగా పోయారు అమ్మవారు అనుష్ఠానం చేశారు ఇంకేదో చేశారు అక్కడ ఒక రకమైనటువంటి శక్తులు వచ్చినాయి ఒక రకమైన అనుభూతులు వచ్చినాయి అక్కడ చాలా ఆనందంతో గంతులేస్తున్నారు మరి ఆనందంతో గంతులేసేది తటస్థ లక్షణమైంది కానీ స్వరూప లక్షణం కాలేదు కదా కాబట్టి ఆనందంలో గంతులేసే స్థితికి ముందు రావాలి ఆ గంతులేసే వాళ్ళకి ఏం చేయాలి ఆ తర్వాత మంత్రం ఇవ్వాలి సద్రూపం నాస్తి చిద్రూపం నాస్తి ఆనందం భ్రాంతి లక్షణం అయితే అంత దూరం వచ్చే ఆనందం లేదా అయ్యో అనవసరం మీ గురువే మాకు ఆనందం చాలు ఆనందం కూడా లేకపోతే చేసినంతా దండగే కదా ఒక ఉన్నాడండి ఆనందం ఉందన్నాడు మాకు ఆ గురువు దగ్గరికి వెళ్ళిపోతాం అందుకని అది రహస్యం దాంట్లో మూడు మంత్రాలు ఇస్తారు ద్వాదశి షోడశి పంచదశ ఈ మూడు మంత్రాన్ని రహస్యాత్రయ మంత్రం అంటాం ఈ రహస్యం విప్పి చెప్పకూడదు ఆనందమే ఉందనే చెప్పాలి ఆనందాన్ని వదులుకోవడానికి రెడీ అయినప్పుడు ఆనందం బాధాకరంగా ఉన్నప్పుడు ఆ శిష్యుడు మరొక రకంగా సంసిద్ధమైనప్పుడు అతనికి మాత్రమే ఈ త్రయమంత్రం ఇవ్వాలి ఈ త్రయమంత్రం మైకులో చెప్ప నేను త్రయమంత్రం అంటే మాట వరుసకి చెప్పచ్చు సద్రూపం లేదు చిద్రూపం లేదు చిద్రూపం అంటే ఏంటండి చైతన్యం అంటే ఏంటండి ఎరుక ఎరుక అంటే ఏంటి ఎరుకన్నా మాయన్నా ఒకటి కాబట్టి సచిదానందం కూడా మాయ అని చెప్తే మరి ఆనందంలో ఉన్నవాడు ఎవడొప్పుకుంటాడు అందుకని ఒప్పుకునే స్టేజ్లోనే దాన్ని బయట పెడతాం ఒప్పుకున్నప్పుడు అక్కడ ఆపేస్తాం ఎవరైతే అక్కడికి ఆపుతారో అద్వైత మత పద్ధతి కానీ అద్వైతము అచల సంప్రదాయంలో ఉన్నటువంటి రెండు గమ్యంలో లక్ష్యంలో ఒకటే చెప్తున్నారు సత్యాలు రెండు ఉండదు ఒక్కొక్క మతస్థుడికి ఒక్క సత్యం ఉండదు వాడు ఆ సాధనలో ఒక దశలో ఆగటము లేకపోతే ఆ ఫైదాన్ని కిందకి లాపుకొనో దాన్ని నిర్ణయించడము అలా చేస్తూ ఈ బైలుకు బయలుకు పేరు పెట్టి బయల్లో ఐక్యం అవ్వాలని ప్రయత్నం చేసి లవాడలేక ఇరుకా పారిపోవునురా అంటే బైలే బ్రహ్మమైతే ఆ బ్రహ్మల్లో ఐక్యం ఎరుక అనుకొని తీరా బయల్లో ఐక్యమేసరికి ఎరుకే లేకుండా పోయింది దీని బట్టి ఏం తెలుస్తోంది బయలుబ్రహ్మని ఎరుక బ్రహ్మని ఒప్పుకుంటున్నారు మరి నిజమైనటువంటి బ్రహ్మజ్ఞానం వెళ్తే బయలే బ్రహ్మం అన్నప్పుడు బైలు ఐక్యం అవుదామని చెప్పి ప్రయత్నం చేసేసరికి బయలందు ఎరుక నిలిచేందుకు స్థానం లేదు బైలు దట్టముగా నిబిడముగా ఉన్నది దాని అందు ముగొచ్చ సందు లేదు ఎరుక బయలు నుంచి పుట్టలేదు ఎరుకతో బయలులకి ఎవరూ ప్రవేశించలేదు బయలందు ఎరుక ప్రవేశించడానికి దానికే స్థానం లేదు అదే కాదు ములుగుచ్చ సందుదు ముగొచ్చ సందు లేదంటే నిరంధ్రము రంధ్రము అనేది దాంట్లో ఉండదు రంధ్రము లేకుండా నిరంతరం దాని తెలుగులో ములుగుతో సద్దు అటువంటిది ఆ స్వస్వరూపం ఆ స్వస్వరూపం నుంచి ఎవరైతే మళ్ళీ మాయని దాటారో మాయ నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి రాకుండా ఉంటారు మాయని దాటకుండా వచ్చిన బ్రహ్మ అనుభవము ఆ పరమాత్మ అనుభవము తటస్థ లక్షణము సచ్యత మాయని దాటిన తర్వాత కలిగినటువంటి స్వస్వరూపము స్వయం ప్రకాశము అది సత్యం జానం అనంతం బ్రహ్మ ఇది స్వరూప లక్షణం అద్వైతంలో కూడా అటస్థ స్వరూప లక్షణాలు చెప్పడం అయింది ఆభాస చేతనాంశ ఆభాసాంశ అని విచార సాగరం ఒక ఐదు పుస్తకాలు ఈయన పుస్తకాలు తయారు చేశారు ఫొటోస్ తీసి ఆభాసాంశ చేతనాంశ చేతనాంశకు వచ్చేసేపు కోటస్థాత్మ కోటస్థ బ్రహ్మ అచల పరిపూర్ణ ఒకటి ఆభాసాంశ చూసేటైతే ఆభాస జీవుడు ఆభాస ఈశ్వరుడు ఆభాస బ్రహ్మ ఉన్నారు ఆభాస ఈశ్వరుడు ఆభాస జీవుడికి అనుగ్రహిస్తాడు ఆభాస జీవుడు తపస్సు చేస్తే ఆభాష ఈశ్వరుడు వరమిస్తాడు చేతనాంశగా ఉన్నటువంటి జీవుడు చేతనాంశగా ఉన్నటువంటి ఈశ్వరుడు ఒక్కడే చేతనాంశగా ఉన్నటువంటి ఈశ్వరుడు చేతనాంశగా ఉన్నటువంటి బ్రహ్మము ఒకటే ఆభాషగా ఉన్న బ్రహ్మము ఆభాషగా ఉన్న ఈశ్వరులో తేడా ఉంది ఇప్పుడు సృష్టి క్రమంలో కానీ ఆ సృష్టి నుంచి వచ్చినటువంటి అవరోహ అవరోహణ పద్ధతి కానీ సాధకుడు మళ్ళీ అంచెలంచలుగా ఆరోహించిపోయేటువంటి జ్ఞానంలో ఎక్కడ దాకా ఎక్కడ దిగడం అయిందో అక్కడికి ఒక స్థానం నిర్గుణ బ్రహ్మ ఆ నిర్గుణ బ్రహ్మ కూడా సగుణమయ్యే ఆస్కారం బ్రహ్మ అటువంటి సగుణమయ్యే ఆస్కారం బ్రహ్మ సగుణం కాకుండా శాశ్వతంగా నిర్గుణంగా ఉండే బ్రహ్మ సగుణ నిర్గుణాతీతమైనటువంటిది త్రిగుణరహితమైన బ్రహ్మ ఇది మత పద్ధతిగా కాకపోతే అద్వైతులు కూడా అంగీకరించేటువంటిది కనుక అద్వైతులు ఏదైతే అంగీకరిస్తారో ఆ దానికి పేరు మార్కుతో పెట్టారు జ్ఞానానికి ఇట్లా పూర్తిగా అక్కడికి వచ్చినప్పుడు పరిపూర్ణ జ్ఞానం ఎవరికైతే ఉందో దాని అఖండ ఎరు అది నిర్గుణంగా వెళ్తే ఘనరూప యొక్క అఖండ ఎరు కాను ఉన్నప్పుడేమో ఖండ అక్కడ శుద్ధ సత్వగుణమే సచిదానంద అనుభవాన్ని ఇచ్చింది త్రిగుణ రహితం అయినప్పుడు అనుభవం ఏ శుద్ధ సత్వగుణం అయితే ఆ శుద్ధ సత్వగుణాన్ని అధిగమించినప్పుడు త్రిగుణ రహితం ఆనందం ఎందుకుంటుంది ఉండదు కాబట్టి అటువంటి విచారణ ఒకటి ప్రత్యేకంగా చేయబడింది ఇటు ప్రత్యేకంగా చేయబడినటువంటి విచారణే పరిపూర్ణ బోధ అంటారు ఈ పరిపూర్ణ బోధ త్రయమంత్రం ఇచ్చిన తర్వాత ఉంటుంది ఒకరికో ఎవరికో ఇచ్చాం కాబట్టి ఇది వాళ్ళ కోసం అది కూడా చెప్పాను ఇక్కడికి మంత్రము మంత్రార్థాలు ఇంకా తర్వాత వివరంగా చెప్పుకున్నాం ఇప్పటి క్లుప్తంగా ఈ అర్థంతో ఎంతవరకు అవగాహన అయితే ఆ అవగాహనతోటి మీరు రోజు ఆ మంత్రం తీసుకున్న వాళ్ళు ఉదయం ఎక్కువ సార్లు వేరెత్తిపోకుండా పదకొండు సార్లు మాత్రం చేయండి అనేక సార్లు నేను చెయ్యవసరం లేదు ఆ చేయినప్పుడు నీ స్వరూపాన్ని హంస స్వరూపంగా అన్ని మార్పులు చెందేటువంటి పరిస్థితిగా ఒక రకంగా మార్పు మార్పులుగా చెందేదాని అంతా కూడా కోశ తీసేసుకుంటూ పోతే చివరికి ఏది శేషించి మిగిలి ఉందో ఆ హంసే అచలహంస చివరికి హంస తానే లేకుండా పోయే హంస కూడా ఉంది దానికి ఒక సాధన చెప్పారు వేదాంత పంచమిషతిలో కొల్లి కోటయ్య గారు అనే గురువుగారు ఏం చెప్పారంటే జీవహంస రెక్కలపై ఎగురుతోంది జీవహంసొక్క రెక్కలు కట్ చేస్తే జీవహంసకి జీవభావం పోతే ఈశ్వర సత్తా జీవుడు తన కర్మానుభవానికి క్రియోన్ముఖమై పనిచేస్తుంది జీవుడు ఆ సత్తాన్ని వినియోగించకుండా ఆ సత్తాన్ని వినియోగించకుండా కూర్చున్నాడు అప్పుడు ఏమైంది జీవ వ్యాపారం ఆగిపోయింది జీవ వ్యాపారం ఎప్పుడైతే ఆగిందో సత్తా యొక్క క్రియోన్ముఖత పోయింది సత్తా ఎప్పుడైతే క్రియోన్ముఖంగా పోయిందో కొత్తగా సత్తా ఏర్పడటం పోయింది కొత్తగా సోహం సోహం సోహం అంటం ఈశ్వర సత్తా ఏర్పడుతుంది ఎప్పుడైతే ఈ సత్తా ఉపయోగపడకుండా క్రియోన్ముఖంగా కాకుండా నిరుపయోగంగా ఉందో అంక కొత్తగా సత్తా సృష్టించడం అనేది అవసరం తీరిపోయింది అప్పుడు సోహం సోహం అనేటువంటి జ్ఞానం ఆగిపోయింది అప్పుడు నువ్వు అంశే లేకుండా ఈ హంస లేకుండా పోయే పద్ధతి ఇంకా చాలా పరిపూర్ణ బోధలో ఉంటుంది కనుక ఈ హంస ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది మూలం లేని గురి శరీరం ఏమీ లేదు లేని హంస ఉన్నట్టు తోచి అదే ఇంత హంస వ్యవహారం చేసి అది వృత్తిలో అనేకంగా అనేకంగా ఉన్నప్పటికీ వృత్తి హంస ఏదైతే ఉందో అది లేకనే ఉన్నట్టు తోచింది దాని లేకనే ఉన్నట్టు తోచిందని తెలుసుకున్నప్పుడు మాత్రం తిరిగి రాదు అది తెలుసుకోకుండా ఉంటే పోతుంది మళ్ళీ వస్తుంది ఎందుకంటే లేకనే ఉన్నట్టు వచ్చిందంటే అవ్యక్తంలో ఉంది ఇప్పుడు అవ్యక్తంలో కూడా లేకుండా పోవడం అంటే పరిపూర్ణ బోధ కాదు ఆ పరిపూర్ణ బోధలని ఈ హంసకే మూలం లేని గుర్తు శరీరం ఏది శరీరం హంస శరీరమేనా చీరియత ఇది శరీర ఏదైతే నశిస్తుందో క్షీణిస్తుందో దేనికైతే ఆది అంతం అది శరీరం కనుక పరమాత్మ అనే జ్ఞానం కూడా లేనివాడు లేని హంస అన్నప్పుడు ఆ సచిదానందం కూడా లేకపోయేసరికి అది కూడా సీరియతే ఇది శరీరం కాబట్టి పరమాత్మ కూడా నశించేవేను నశిస్తాడని కాదు పరమాత్మ కూడా అంత ఉన్నది అని మాయావరణలో పరమాత్మ తోచాడు మాయావరణ నుంచి నిరావరణకు తోచిన పరమాత్మ లేకుండా పోయాడు నిరావరణ బ్రహ్మమేమో ఉన్నత ఉన్నట్లున్నాడు శాశ్వతంగా ఉన్నాడు కనుక హంసను లేకుండా చేసేటటువంటి విధానంలో అది నాహం ఇంకా దీనికి ఇంకా చాలా ఉంది మండల తరేం దానికి రావడం పైకి అంతా అనంతోపనిషత్తుల్లో కొన్ని బొమ్మలు కూడా గీసి మనం ఇవ్వడం జరిగింది సరే ఈ మంత్రం రహస్యం కాబట్టి క్లుప్తంగా ఇంతవరకు పై పైన అర్థం చేసుకుందాం